సంకీర్తన మూడు వందల యాభై ఏడు అస్మదాచ సతతనిష్టాపరా వనవాసినా గతిహస్మర్తుం కాం పరస్తియం కేవానచ మోహినామత్యంత ముష్కరాణ గుణగ్రాం భువనైక కఠిసంక్షాళన విదేశో వాసారిస్మరణవిశేషిర్వాణ దుఃఖితజీవి పకిలమనోభయ్రా శానిరురు సరసా శ్రీవేంకటాచలపతేర్విను